వ్యాపింపచేయడం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం పరిచయం ఉన్న పరిచయం లేని ప్రతీ ముస్లింకు సలాం చేయాలని ఆదేశించారు సలీం అలామన్ ఆరఫ్త ఒమల్లం తారిఫ్ ఇది స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యం అన్నదానికి నిదర్శన ముసలద్ అహ్మద్ తిరుమిది ఇబును మాజాలోని అబ్దుల్లా బిన్ సలాం రజల్లాహు తాలను ఉల్లేఖించిన హదీఫ్ షెహల్బానీ రెమహుల్లా సెహుల్ జామేలో ప్రస్తావించారు అయ్యుహన్నాస్ ఓ ప్రజలారా అప్షు సలాం అముమ్ వసీలుల్ అర్హాం వసల్లు బిల్లలి మీరు సలాంను వ్యాపించండి మరియు అన్నం తినిపించండి బంధుత్వాలను కలపండి ఇంకా రాత్రి వేళ ప్రజలు పడుకున్న సందర్భంలో నిలబడి నమాజ్ చెయ్యండి తద్హులుల్ జన్న తి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 और केक वैसेवा के नीवू सुख सतोषंग का मरी नीय नड़को नी कोर को शुभ कल ओ तब तमिनल जंजिल मरी स्वर्ग नीक उत्तम गृह प्रसादगा विधा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 ఏ సంఘం ఏర్పడినదో వారితో కలిసి ఉండడం తో విడిపోకుండా ఉండడం ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం ప్రవక్త సలల్లాహు అలైవలం తెలిపారు అలై కుంబిల్ జమా మీరు ఐక్యతగా జమాత్ను సంఘాన్ని పట్టుకొని ఉండండి మరియు విడిపోవడం నుండి చీలికల నుండి దూరంగా ఉండండి ఎందుకంటే జమాత్తో వీడిపోయిన వ్యక్తి అతని వెంట శైతాన్ ఉంటాడు మరెవరైతే జమాత్తో కలిసి ఉంటారో షైతాన్ వారి వెంట ఉండడు ఇంకా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలైవసం తెలిపారు ఎవరైతే స్వర్గంలో ప్రవేశించాలనుకుంటారో వారు జమాత్ను తప్పనిసరిగా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 మరియు నరకంలో వెళ్ళే వారిద్దరెవరూ హక్కు తెలిసినప్పటికీ తీర్పులో అన్యాయం చేసి హక్కు వారికి హక్కు చేరకుండా చేస్తాడు మరియు నరకంలో పోయే రెండో వ్యక్తి ఎలాంటి జ్ఞానం లేకుండా ధర్మ లేకుండా మరియు హక్కు ఎవరిదో ఏమీ తెలుసుకోకుండా తనకిష్టం చేస్తాడు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 అల్లా యొక్క దయతో ఈ శీర్షికలో ఈనాటి కార్యక్రమంలో కూడా మనం స్వర్గానికి చేర్పించే స్వర్గానికి తీసుకెళ్లే కొన్ని సత్కార్యాల గురించి తెలుసుకున్నాము అల్లా దయతో మరికొన్ని సత్కార్యాల గురించి తరువాయి భాగంలో కూడా తెలుసుకుంటాము జజాకుంల్లాఖైరా వాస్లాం వరమతుల వరకూ